కీర్తన మూడు వందల ముప్పై ఒకటి అందిచూడగ అవతారట ఇందువాడవైతివీం చోరా గద్య నవనీతోరా నాగపర్యంకావనరక్షకం హరీ చక్రాయుధ ఆవలం దేవకి పట్టివనిం శోదకూం నిన్ను ఇవళం కొడుకవనేదిం ఏటిద్యా పట్టపు శ్రీరమణ హరోగవైద్యాం జట్టి మాయలతోడి శౌరీం కృష్ణాం పుట్టినచోట పొదలడిచోట ఎట్టని నమ్మవచ్చు ఇది ఏటిదయ్యా వేరాంత నిలయా వివిధరణ ఆదిదేవం త్రీవేంకటాచేశం తోదించి తలచినచోటుండువటం ఏ దశ నీ మహిమేదీర్తనాచార్యుడు అనమాచార్యస్వామివారి యొక్క కీర్తన వైభవాన్ని విశ్లేషించటానికి అక్షరవాంగ్మయంలో మాటలు లేవంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు ఈ కీర్తనలోనే స్వామి ఎంత అద్భుతంగా వైభవంగా ఆ కృష్ణావతార వైభవాన్ని ప్రాభవాన్ని ప్రభావాన్ని అత్యంత అద్భుతంగా మనకు అందించారు అనమాచార్యస్వామివారు అందిచూడగొకటే ఏ మాం ప్రపద్యంతే తాం తథైవ హయామ్యహమని చెప్పినట్లుగాని ఎవరు ఎవరు ఏ రూపంలో ఆ స్వామిని ఆరాధించినప్పటికీ కొలిచినప్పటికీ కూడా చక్కగా స్వామి ఆయా రూపాల్లో దర్శన భాగ్యం కల్పిస్తాట అందువల్లే అవతారము ఒకటే అంటాడు రమస్యావతారం కావచ్చు కుర్మావతారం కావచ్చు వరాహవతారం కావచ్చు ఏదైనప్పటికీ కూడా ఆ పర ప్రయోజనం ఏమిటయ్యా అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అర్థం మాట అందువలన ఎందువాడవైతివి ఎక్కడుంటావా ఆ విధంగా పెదకటానికి సాధ్యమవుతుందా ఆ పరమాత్మస్వరూపుణ్ణి ఇందుగలడు అందులేడును సందేహంబువలదు ఎందెందు వెదకి చూచిన అందందేగలడు చక్రి సర్వోపగతుండయ్యా అంటాడు పోతనగారు కనుక అలాంటిది కనుక వెతకటం సాధ్యమవుతుందా ఏమిటయ్యా అని ప్రశ్నిస్తున్నాడు ఆ విధంగా అనమాచార్య స్వామివారు నవనీత చోరా బాల్యచేష్లన్నీ కూడా చక్కగా అందిస్తూ లీలాసుకుల వదనే నవనీత గంధవాహం వచనే తస్కర మాధురీధురీణం నయనే కుహరాశ్రుమాశ్రయేధ అని చెప్పి సకగా చరణే కోమల తాండవం అంటాడు కనుక ఆయన అమ్మ ఆ చెలిమె చెవి మెలబెట్టినటువంటిది నోరు చూపించరా అంటే విధంగా వదనే నవనీత గంధవాహం ఆ వెన్నపూస తింటే ఎలాంటి వాసన వస్తుందో అలాంటి వాసన వస్తుందయ్యా అన్నాడన్నమాట అంతేకాకుండా ఏడుస్తున్నాట కుహనాశ్రుమాశ్రయధ అంటాడన్నమాట దొంగ ఏడుపు అంటుంటామాట నిజంగా పరమాత్మ ఏడుస్తాడంటే ఏడబడయ్యా అన్నాడు ప్రహసన్వ భారత అంటాడు మనం ఏడుస్తున్నప్పటికీ కూడా ఆయన అవుతూ ఉంటాట పరమాత్మ స్వరూపుడయ్యా అన్నాడు కనుక అలాంటి వైభవంతో కూడినటువంటి వాడంటాడు నాగపర్యంకా ఆయన శేషాయి అంటుంటామాట ఆ పాల మీద ఆదిశేషుడు మీద పవళించి ఎప్పుడూ కూడా ఆ భావాన్ని చక్కగా అంది అందిస్తూ చక్కగా స్వామివారు ఆ విధంగా ఆచార్యస్వామి నవాచార్య స్వాములు అందిస్తున్నాడు సవనరక్షక యజ్ఞాన్ని ఆయనేనయ్యా అన్నాడు యజ్ఞో వై విష్ణు యజ్ఞమే విష్ణుమూర్తి స్వరూపమయ్యా అని చెప్పారు కనుక సహ ప్రజా సృష్ పురోవాచ ప్రజాపతి అంటుంటాం మనం మనల్ని సృష్టిస్తూనే మన యొక్క పరిరక్షణ కోసం మన యొక్క విధ భవిష్యత్తు కోసం మనం జీవించడం కోసం కాని మన ఉజ్వలమైన స్థాయికి ఎదగడం కోసం కాని భగవంతుడు యజ్ఞాలు ఇచ్చాడయ్యా అన్నాడు ఆ యజ్ఞాలు ఆచరణ ద్వారా తరించడం కోసం కూడా ఉపయుక్తమవుతాయి